శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చైవరచితమైన శ్రీ వేదాంత పంచదశి చిత్రదీప మనబడు ఆరవ ప్రకరణంలో నూట అరవై రెండవ శ్లోక పర్యంతం తెలుసుకున్నాం ఈశ్వరుడు సర్వజ్ఞుడు అని నిరూపించి ఇప్పుడు సర్వజ్ఞత్వం ఉపాధ్యా యేసో అంతర్యామితి శృత్యుక్తం అంతర్యామిత్వం ఉపపాదయతి ఇంత దగ్గర ఈశ్వరుడు సర్వే గుణాన్ని నిరూపించి ఈశో అంతర్యామి అనబడు నృసింహం ఉత్తర తాప యోపనిషత్వ మనుసారంగా ఈశ్వరుని ఎందు సర్వజ్ఞత్వము సాధిస్తూ ఉన్నాడు నూట శ్లోకం చూడండి విజ్ఞానమయ ముఖ్యోష్ అంతేనా విజ్ఞానమయ ముఖ్యు విజ్ఞానమయ కోశము మొదలుకొని సకల ఇంద్రియాలు ప్రాణము పంచకోశాలు సంపూర్ణ శరీరము మరియు పిండ బ్రహ్మాండాలు అన్నిటిలో ఉండి అన్నిటికీ అధిష్టాన రూపమై ఉండి ఆధారభూతమై ఉండి అన్నిటినీ ప్రేరేపిస్తూ సత్తాస్ఫూర్తిని ఇస్తూ నియమనం చేసేటువంటి వాడు ఈశ్వరుడు అంతర్యామి అని చెప్పినాడు యాభై ఏడవ అంకము అన్యత్ర పృథివ్యాధ తిష్టన్ అన్వయములో సంపూర్ణ దేహాదులు మరియు పిండ బ్రహ్మాండల్లో అంతటా వ్యాపించి అన్నిటికీ అధిష్టానమై అన్నిటికీ అంతరమై ప్రేరకుడయ్యి సమస్తమును నియమనం చేసేవాడు అంతర్యామి ఈశ్వరుడు అనంటూ య పృథివ్యామి తిష్టన్ పృథివ్యాహ ఎం పృథియం నవేద ఎస్ పృథివీ శరీరం ఆత్మహ అనంటూ పృథివీలో ఏ పరబ్రహ్మ తత్వము ఈశ్వరుడు ఉండి పృథ్వీలోన ఉండి పృథివీని నియమనం చేస్తాడు ఆ పృథివీయే ఇతనికి శరీరము మరియు పృథివీ ఎవరిని తెలుసుకోజాలదో ఆ చైతన్యమే అదే ఈశ్వరుడు నియామకుడు అంతర్యామి అని చెప్పింది అట్లే ఇంకా సమస్తములో అంతర్యామి రూపంలో సమస్త ప్రేరకుడై ఉన్నాడు అనంటూ యో అప్సు అభ్య అంతరో యమయతి అని యో అగ్నౌతిష్టన్ అంతరో ఎమ యో అంతరిక్షిష్ఠన్ అంతరిక్షాత్ అంతరో ఎం అంతరిక్షం యో వాయతిష్ఠన్ antaro, yam వా అంతరో ఎం antaro, yam దివిష్టన్ దివోంతరో ఎం జౌవేద ఆదిత్యేతిష్టన్ ఆదిత్యాదంతరో ఎం ఆదిత్యో నవేద ో దిక్షుతిష్టన్ దిభ్య అంతర ఎం దిశో నవేద హంద్రతారకే తిష్టన్ చంద్రతారకాదంతరో ఎం చంద్రతారకం నవేద ఎకాశే తిష్టన్ yah తమసి తిష్టన్ య తేజస్వి తిష్టన్ అని ఈ విధంగా ఆకాశాది పంచభూతాలు సంపూర్ణ పిండ బ్రహ్మాండాలు సూర్య చంద్ర నక్షత్రాలు దిశలు సర్వం నందు వ్యాపించి పరమాత్మ యహ సర్వేషు భూతు తిష్టన్ సర్వే భూతేభ్య అంతర ఎం సర్వాణి భూతాన్ని నా విధుర్ ఎస్ సర్వాణి ఇహ సర్వాణి భూతాన్ అంతలో యమయతి ఏ సత ఆత్మ అంతర్యామి అమృత అనంటూ విస్తారంగా చెప్పి చెప్పి సామూహికంగా సర్వనామ శబ్దం చేత చెప్పిందినది యహ సర్వేసు భూతేశు తిష్టాన్ సమస్త భూతములందు ఏది వ్యాపించబడి సమస్త భూతములకు అధిష్టానమై ఆధారమై సర్వమును కు్రేరకమై సర్వమును ఎవరైతే నియమనం చేస్తాడో శాసనం చేస్తాడో అతడు ఈశ్వరుడు అలాంటూ అంతర్యామి బ్రాహ్మణంలో విస్తారంగా చెప్పబడింది అస్మిన్ అర్థే అంతర్యామి బ్రాహ్మణం కృష్ణం ప్రమాణం ఈ విషయంలో అంటే ఈశ్వరుడు అంతర్యామి సర్వ నియామకుడు అనే విషయంలో అంతర్యామి బ్రాహ్మణం సంపూర్ణంగా మనకు ప్రమాణంగా ఉంది ఇది దర్శయత్వం ఈ విధంగా చూపెట్టదలుచుకున్నవాడై శ్రీ గందకర్త విద్యారణ్య గురుదేవులు తదేక దేశ భూతం యో విజ్ఞానే టిష్టన్ ఇది వాక్యము అర్థత అనుక్రామతి ఇక సంపూర్ణ పిండ బ్రహ్మాండాలలో వ్యాపించే సర్వ నియామకుడు సర్వ నియంత సర్వాంతర్యామి అని చెప్పుటకై ఆ అంతర్యామి బ్రాహ్మణంలోనే ఏకదీశమైనటువంటి ఒక మంత్రాన్ని తీసుకొని చెప్తున్నాడు యో విజ్ఞానే తిష్టం విజ్ఞానా అంతరోయం విజ్ఞానం నా శరీరం చేస్తున్నాడు నూట అరవై నూట అరవై నాలుగో శ్లో అంతా ధియాని వుహి అంతర్యమయతి ఘోషితం బుద్ధౌ తిష్టన్ అశ అంతరచ అనిక్ష బుద్ధిలో వండి బుద్ధికి అంతరమై ఉన్నటువంటి ఆ పరమాత్మను ధియా అనిక్ష ఆ బుద్ధి తెలియదగిన వాడు కాదు ఏ విజ్ఞానం నా వేద అని చెప్పాడు మంత్రంలో ఆ విజ్ఞానం బుద్ధి దీన్ని తెలుసుకోదు కానీ బుద్ధికి ఆంతరమై బుద్ధికి ప్రేరకమై బుద్ధికి నియామకమై ఎవరైతే ఉన్నారో అతడు ఈశ్వరుడు నియామకుడు అంతర్యామి ేదైన ఘోషితం ఈ విధంగా వేదం చేత ఘోషింపబడింది అంటే అరవయ అంకం చూడండి ఇదనీ అంతర్యామ బ్రాహ్మణ ప్రతిపరయాయ వ్యాఖ్యాన గ్రంథబాహుల్య భయా వ్యాఖ్యాన సంచారిత్వసిద్ధు భూతయం వ్యాచక్షానో ఇవ్వ తిష్టన్ ఇతా ఆహ అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా ప్రతి వస్తువులో ప్రతి భూతంలో ప్రతి ప్రాణిలో మన శరీరంలో కూడా చెక్షువు నందు శ్రోత్రం నందు జిహ్వా రసనం నందు గ్రాణం నందు సంపూర్ణ సమస్తమునకు ప్రేరకుడు సమస్తమునకు ప్రేరకుడ ఉన్నారో అతడే ఈశ్వరుడు అంతర్యామి సర్వని అంత అని అక్కడ విస్తారంగా ఉంది అదంత చెప్పాలంటే ఇక్కడ గ్రంథం చాలా విస్తారంగా అయితుంది అందుకని సంక్షేపంగా నేను సూచనప్రాయంగా సమస్తం ను కలిపి చెప్తున్నానంటూ అక్కడ మంత్రం యహ సర్వేసు భూతు తిష్టం సర్వేభ్యో భూతేభ్యో అంతరో ఎం సర్వాణి భూతాన్ని న విధుర్ సర్వాణి భూతాని శరీరం యహ సర్వాణి భూతాన్ని అంతరో ఎమయతి ఏ సత ఆత్మా అనేటువంటి మంత్రాన్ని తీసుకొని సమగ్రమును క్రోడీకరించి ఒకే మంత్రమును నిర్దేశిస్తూ అతి దేశం చేస్తున్నాడు సంపూర్ణ అంతర్యామి బ్రాహ్మణం కూడా మనకు ఈశ్వరుడు అంతర్యామి సర్వణియంత అని చెప్పుటకు ప్రమాణం ఉంది అనంటూ దృష్టాంత సహితంగా నూట శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు తంతు పఠేష్ ఉపాదానత రూప యథా ఏ ప్రకారంగా తంతు ఉపాధానతయా పఠేష్ ఏ విధంగా వస్త్రమునకు ఉపాధానమైనటువంటి తంతువులు పటమునకు ఆధారభూతమై పటమునందు ఉంటున్నవో త అయం సర్వోపాదాన రూప త్వారా సర్వత్రాస్థిత అయం అంటే అయం ఈశ్వర ఈశ్వరుడు సమస్తమునకు ఉపాదానమైనందువల్ల సర్వంత అంతటా కూడా వ్యాపించి అన్నిటికీ ఆంతరమై అన్నిటి ఉండి సర్వమును నియమనం చేస్తున్నాడు ప్రేరణ చేస్తున్నాడు అని దృష్టంత సైతంగా చెప్పినాడు ఏ విధంగా పటానికి ఆధారభూతమైనటువంటి తంతువులు పటములోనూ వస్థితమై పటము నందు ఉంటున్నావో అదే విధంగా సమస్తమునకు ఉపాదానమైనటువంటి అంతర్యామి ఈశ్వరుడు సమస్తంలో ప్రవేశించి సమస్తం నందు అవస్థితమై ఉన్నాడు నన్ను ఉపాదానతయా సర్వత్రాయం అవస్థిత చే ఉపలభ్యతే ఇంక్య సర్వాంతరత్వాహ అయితే ఏ విధంగా మీరు దృష్టాంతం ఇచ్చినారు కదా వస్త్రమునకు ఉపాదానము తంతువులు అదేవిధంగా సర్వేశ్వరుడు కూడా సర్వమునకు ఉపాదానం అని కదా మరి ఏ విధంగా వస్త్రమునకు ఉపాదానమైనటువంటి తంతువులు మాకు కనపడుతున్నావో అదే విధంగా సర్వాంతర్యామి సర్వమునకు ఉపాదానమైనటువంటి ఉపాదానం అంటే ఎవరితో ఉదానం అని తెలుసుకోవాలి ఉపాధాన కారణమైనటువంటి ఈశ్వరుడు మాకెందుకు గోచరించడం లేదు మాకెందుకు తెలియడం లేదు అని ఈ విధంగా శంఖ ప్రాప్తమైనప్పుడు నూట అరవై ఆరవ శ్లోకాన్ని ప్రవర్తన చేస్తూ ఈశ్వరుడు సర్వాంతరమున్నాడు అందుకని మనకు తెలియబడు అంటాడు ఏ విధంగా పట దపంతర తో తంతో సూర అంతర అంత విశ్రాంతిత్రాసౌ అనుమీయత సర్వాంతరమై ఉన్నాడు అందుకని మనకు ప్రత్యక్ష గోచరం కాడు అనుమానం చెయ్యాలి ఏ విధంగా అంటే వస్త్రము స్థూలంగా మనకు కనపడుతుంది దానికంటే ఆంతరము ఉపాదన రూపంలో ఎవరున్నారు తంతువులు ఉన్నాయి ఆ తంతువుల కంటే అని అంటే ఆ తంతువులు కూడా ఏ విధంగా తయారైనాయి అంటే ఈ కాటన్ అంటారు కదా పత్తి ఆ పత్తి యొక్క అంశాల చేత తయారైంది ఆ తంతువులోని కూడా విచ్చినట్లయితే మనకు పత్తి వెలువడుతుంది అంతవరకు మనము తెలుసుకోగలుగుతాము ఆ తర్వాత అంతరము తెలియదు మనకు అట్లే కనుకపోయినట్లయితే ఆ పత్తి కూడా ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది అంటే పత్తి చెట్టు నుంచి ఉత్పన్నమైంది ఆ పత్తి చెట్టు ఎక్కడ ఉత్పన్నమైంది పృతి అని ఉత్పన్నమైంది పృతి ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది జలం నుంచి ఉత్పన్నమైంది జలము తేజము నుంచి తేజము వాయువు నుంచి వాయువు ఆకాశం నుంచి ఆకాశము ప్రకృతి నుంచి మాయ నుంచి ఆ మాయ చైతన్యం నందు ఉన్నది ఆ మాయ యొక్క వాస్తవ స్వరూపం విచారం చేస్తే అధిష్టాన బ్రహ్మమే అవశిష్టమే ఉంటుంది అధిష్టానావశేషోహి నాశ కల్పిత వస్తున్నా అని సూత సంహిత చెప్పిన ప్రకారంగా విచారం చేస్తూ దానికంటే లోన దానికంటే లోన దానికంటే అంతరం దానికంటే అంతరం ఎట్లా విచారం చేస్తూ చూస్తూ పోతే చివరికి అవశేషంగా మిగిలేదు పరబ్రహ్మం మరి అంత ఆంతరంలో ఉన్నటువంటి పరబ్రహ్మ తత్వం మనకి ఎలా తెలుస్తుంది స్థూలంగా మనము ఒక వస్త్రాన్ని విచారం చేసినట్లయితే దానికి అంతరమేవులు తంతువులు దారం పోగులు దానికంటే అంతరమేవులు ఆ తంతువులకు ఆ ప్రతి అంశములు కాటన్ అంశములు ఉంటాయి దానికంటే ఆంతరం ఎవరు అంటే మనకు తెలియదు విచారం చేస్తే తెలుస్తుంది కానీ అనుమానమే చేయాలి ఇంకా విచారం చేస్తూ చేస్తూ పోయినట్లయితే సూక్ష్మాతి సూక్ష్మ అనోరణీయాన్ మహతో అని చెప్పిన ప్రకారంగా ఆ పరబ్రహ్మ తత్వమే అన్నిటికంటే ఆంతరము అన్నిటికంటే సూక్ష్మం అది మనకు ప్రత్యక్షం ఎట్ల అవుతుందో చెప్పండి మరి ఏం చేయాలి అనుమానమే చేయాలి ఏ విధంగా నై్యాయకులు ఈ పృథివీ అనేక పరమాణువుల యొక్క సమూహము అంటారు అనేకమైనటువంటి పరమాణువులు ఒక దగ్గర చేరబడి ఒక దానికొకటి సంయోగం అయ్యి దేణుకము త్రేణుకము చతుర్నకము అని ఏ విధంగా అయ్యి అన్ని సంహతమయ్యి ఇంత విషాల సృష్టి ఏర్పడింది అంటారు పృథివీకి కారణము ఏవైతే ఆ పంచముఖము చతుర్నుకం అని వాటిని గనక విచారించి వాటి కంటే ఇంకా సూక్ష్మం ఎవరున్నారు అంటే దేనుకము ఆ జోనుకానికి కారణం ఎవరు పరమాణువులు ఎందుకు రెండు పరమాణువుల యొక్క సంయోగం చేత జోనుకం ఏర్పడింది మరి ఆ పరమాణువులకు కారణం ఎవరు అంటే వాళ్ళు అక్కడ ఆగిపోయినారు ఆ పరమాణువులకు కూడా మళ్ళా కారణం చెప్పలేదు పరమాణువుల దగ్గరికి వెళ్ళి ఆగిపోయినారు అదే అవశిష్టమే ఉంటుంది ఆ పరమాణువులు కంటికి కనపడవు అనుమానమే చేయాలి ఏ విధంగా నై్యాయకులు స్థూలం నుంచి క్రమంగా సూక్ష్మంలోకి పోతూ పోతూ పరమాణువు పర్యంతం వెళ్ళి అక్కడ ఆగిపోయినారు ఆ పరమాణువును అనుమానం చేశారంతే అట్లే ఈ వేదాంత సిద్ధాంత అనుసారంగా ఈ బ్రహ్మాండాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ ఆంతరము ఎవరు అని విచారం చేస్తూ చేస్తూ చేస్తూ పోతే చివరికి పరబ్రహ్మమే అవశిష్టంగా ఉంటుంది అని అనుమానమే చెయ్యాలి అన్నిటికంటే ఆంతరము ఆంతరము అంతరం చెప్పుకుంటూ చెప్పుకుంటూ పోయి ఎక్కడనైతే ఇంకా విశ్రాంతి ఉంటుందో ఇంకా దాని తర్వాత ఇంకా అంతరం చెప్పడానికి వీల్లేదు అవ అదే పరమాత్మ ఈశ్వరుడు అని అనుమానం చెయ్యాలి అరవై అంకం చూడండి అత్ర అనుమానం అనుమీయతాం అన్నాడు కదా మరి అనుమాన ప్రయోగం ఏమిటి చూపెట్టండి అని అంటే అంతరత్వ తారతమ్యం క్వచ్చిత్ విశ్రాంతం ఇది ప్రతిజ్ఞ అంతరత్వ తారతమ్యం అంటే ఈ స్థూలమైనటువంటి పృథ్వీ ఉంది ఈ పృథ్వీ కంటే జలము దానికంటే అంతరము తేజము దానికంటే అంతరము వాయువు ఇట్లా ఈ అంతరత్వ తారతమ్యం ఏదైతే ఉందో ఇది ఒక చోట విశ్రాంతిని పొందుతుంది విశ్రాంతి స్థలం ఉంటుంది కదా మరి అలాగే చెప్పుకుంటూ పోతే అనవస్థ దోషం వస్తుంది అనూ ఒక చోట ఆగాలి కదా ఆ ఎక్కడైతే ఆగుతామో ఎక్కడైతే విశ్రాంతి ఉంటుందో తారతమ్యత్వాద తారతమ్యం ఉన్నందులన అనుత్వ తారతమ్యవత్ ఇది నైయాయకులు ఏ విధంగా తరతమ్య భావాన్ని చూస్తూ చూస్తూ ఆంతరంగా వెళుతూ వెళుతూ వెళుతూ స్థూలమైనటువంటి పిండ బ్రహ్మాండాలన్నింటికి కూడా పంచనుకం చతుర్నుకం పరమాణు పుంజములు వాటికి కారణం జనుకము ఆ జనుకానికి అంటే సూక్ష్మము ఆంతరము అయినటువంటిది పరమాణువు అని చెప్పి పరమాణువు దగ్గరికి వెళ్లి వాళ్ళు విశ్రాంతిని దానికి ఆంతరం ఇంకోటి లేదు అది అనుమాన ప్రమాణం చేత తెలియబడుతుంది అదే విధంగా ఇక్కడ కూడా తారతమ్య బలం చేత ఈ పృథ్వధుల కంటే ఆంతరము ఆంతరము అని గనక చేసుకుంటూ వెళ్ళినట్లయితే పరబ్రహ్మమే అవశిష్టమై ఉంటుంది అవు అదే విశ్రాంతి స్థలం అదే పరమేశ్వరుడు అని మనం తెలుసుకోవాలంటూ అనుమాన ప్రయోగం కూడా చూపెట్టాడు అరవై ఐదో అంకం నన్ను అంతరత్వే అవి అంశవాది వద్ అంతర్యామిన దర్శనం కిం నే ఆశం తేషామివ బాహ్యత్వ అభావాత్ నా దృశ్యతే ఇత్యభిప్రాయన ఆహా సరే స్వామిజీ అన్నిటికంటే అంతరము బ్రహ్మము అది విశ్రాంతి స్థానము అదే అంతర్యామి అని మాకు కానీ ఏ విధంగా మేము ఒక వస్త్రమును విచారిస్తూ దానికంటే అంతరం ఏది అంటే తంతువులు తంతువుల కంటే అంటే తంతువుల అంశాలు పత్తి అని మేము చూస్తున్నాము మరి ఆ విధంగా మాకు పరమాత్మ ఎందుకు తెలియబడడం లేదు అంతర్యామి అయితే అన్నిటికంటే అంతరం ఉన్నదని చెప్పినటువంటి ఆ పరమాత్మ అంతర్యామి ఈ తంతువుల యొక్క అంశమైనటువంటి పత్తి ఏ విధంగా మాకు తెలియబడుతుందో అదే విధంగా మాకెందుకు తెలియబడలేదు ఈశ్వరుడు అనంటే ఏ విధంగా తంతువులు బాహ్యం ఉన్నాయి అవి స్థూలమున్నాయి వాటి కంటే సూక్ష్మము పృథివీ దానికంటే సూక్ష్మం జ్వలము దానికంటే సూక్ష్మము తేజము దానికంటే సూక్ష్మం వాయువు దానికంటే సూక్ష్మం ఆకాశం దానికంటే సూక్ష్మం మాయా దానికంటే కూడా సూక్ష్మము అంతరము అధిష్టానము అయినటువంటిది బ్రహ్మము అది సూక్ష్మాది సూక్ష్మం కాబట్టి ఈ అంశాల అంటే ఈ వస్త్రం యొక్క పత్తి విశేషం ఏదైతే ఉందో అది బాహ్యం ఉన్నది స్థూలం ఉన్నది ఇది తెలియబడుతుంది కానీ అట్లా వ్యాలి కదా పరమాత్మ బాహ్యత్వ అభావాత్ నా దృశ్యతే ఇది బాహ్యం కాదు అంతరం అందువల్ల తెలియదు శ్లోకం చదవండి నూట అరవై ఏడు నిత్యాంతరత్వ కక్షాణ దర్శనంతర నవీ క్షతేతతో యుక్తి శృతిభ్యామేవ రెండు మూడు కక్షల్లోకి వెళ్ళి మనము వస్త్రాన్ని చూడగలుగుతున్నాం వస్త్రానికి లోపలి కక్ష ఏది తంతువులు దాకంటే లోపలి కక్ష పత్తి విశేషము తంతువులలో ఉన్నటువంటి పత్తి విశేషము రెండు మూడు కక్షల్లోకి వెళ్ళి చూడగలం కానీ ఈ పరమాత్మ అట్లా కాదు కదా బాహ్యంగా లేదు కదా అన్నిటికంటే ఆంతరం కాబట్టి సూక్ష్మం ఉన్నది అందువల్ల అది ఉన్న వీక్షతే అది తెలియబడదు మరి ఎట తెలుసుకోవాలి అన్నిటికంటే అంతరం ఉన్నది అంతర్యామి ఉన్నది ఈశ్వరుడు ఉన్నాడు ఎలా తెలుసుకునేది అని అంటే చూడు ఎక్కడనైతే మన బుద్ధి ప్రవేశించదో అక్కడ మనము శృతి యుక్తిని ఆశ్రయించాలి ఇప్పుడు స్వర్గాదులు ఉన్నాయని మనకు అందరికీ అభిమతం కదా అందరు కూడా ఒప్పుకుంటారు కదా ఆస్తికులు స్వర్గాది లోకాలు ఉన్నాయి అని మరి ఎవరికి ప్రత్యక్షం ఉన్నది చెప్పండి బుద్ధి పోతుంది అక్కడికి ప్రవేశిస్తుందా ఎక్కడైతే బుద్ధి కుంఠితమవుతుందో అక్కడ మనకు శృతియే శరణ్యము అందుకే కదా కుమారుల భట్టు వారు శ్లోకవార్తీకంలో వేదం యొక్క లక్షణం చేస్తూ ప్రత్యక్ష ఎస్టోపాయో న బుద్ధ్యతే ఏతం విదంతి వేదేనా తస్మాత్ వేదశత అన్నాడు ప్రత్యక్షం చేత గానీ అనుమానం చేత గాని ఎక్కడైతే బుద్ధి కుంటు ఏ వస్తువు తెలియబడదో అక్కడ వేదం మనకు తెలియజేస్తుంది వేదయతి ఇతి వేద విధ జ్ఞానే అంటే మనకు ఆ వస్తువు యొక్క జ్ఞానాన్ని కలిగజేస్తుంది అందుకని దానికి వేదం అన్నారు ప్రత్యక్ష అనుమానాలు ఎక్కడైతే కుంటు పడుతాయో బుద్ధి కుంటు పడుతుందో అనుమానాది ప్రమాణాలు ప్రత్యక్షాది ప్రమాణాలు ఎంతవరకు వెళ్తాయి అంటే మన బుద్ధి పనిచేసే అంతవరకే వెళ్తాయి అంతే ఆ తర్వాత బుద్ధి కుంటుపడిన తర్వాత ఎవరు శరణ్యం మనకు వేదమే కావున అలౌకికమైనటువంటి వస్తువును తెలియజేయటం అందే వేదం ప్రమాణం లౌకిక వస్తువులను తెలియజేయడానికి వేదం ప్రమాణం మనకు అవి వేదం చెప్పాల మనకు ప్రత్యక్ష స్పష్టంగా తెలుస్తున్నాయి ప్రత్యక్ష అనుమాన శబ్ద ఉపమాన అర్థపత్తి అనుపలబ్ధి ఇత్యాది ప్రమాణాల చేత మనకు ప్రాపంచిక వస్తువులని తెలియబడుతున్నాయి కానీ ఇవి లౌకిక వస్తువులు కాబట్టి లౌకిక ఇంద్రియాల చేత లౌకిక ప్రమాణాల చేత మనము తెలుసుకోగలుగుతాము కానీ పరబ్రహ్మ వస్తువు లౌకికం కాదు కదా అది అలౌకికం ఉన్నాయి అక్కడ బుద్ధి పనిచేది ఆ బుద్ధికి కూడా ఏది సాక్ష్యం ఉన్నదో ఏ మనసాన్న మనతే యనాహురం మనోమతం తదేవ బ్రహ్మ తమ్విద్ది నేదం ఎదిదాస ఏది మనసు చేత మరణం చేయడానికి రాదు బుద్ధి చేత తెలుసుకోవడానికి రాదో బుద్ధికి ఏది తెలియబడదో కాని బుద్ధి దేని చేత తెలియబడుతుందో ఆ బుద్ధికి సత్తా స్ఫూర్తిని మరణం చేసే సామర్థ్యాన్ని ఎవరిచ్చారో అతడు పరమాత్మ అతడు బ్రహ్మ ఆ బ్రహ్మ ఎవరో కాదు నీవే అందువల్ల ఇది బుద్ధి అదులకు అగోచరం ఉన్నది కావున ఇది మనకు బుద్ధి ద్వారా తెలుసుకోదగినది కాదు అక్కడ యుక్తి శృతిని ఆశ్రయించుకునే మనము నిర్ణయం చేసుకోవాలి అంటూ శృతి యుక్తి భ్యామ్ నిర్ణయ అన్నాడు శృతి చేత మరి యుక్తి చేతనే పరమాత్మ అంతర్యామి ఉన్నాడు అని మనం నిర్ణయం చేసుకోవాలి అని శ్లోకం ద్వారా చెప్పినాడు కుతరి తన్ నిర్ణయ ఇత యుక్తి శృతిభ్యాం ఏ నిర్ణయ అరవై తొమ్మిదవ అంకం శృతి ప్రమాణం ఉంది ఇప్పుడు మనం చదువుకున్నటువంటి యహ సర్వేసు భూతన్ అని ఈ విధంగా శృతులు అయితే చెప్తున్నాయి సర్వంతర్యామి అని మరి యుక్తి ఏమిటి శృతి యుక్తిభ్యాం తన్ నిర్ణయ అన్నావు కదా మరి యుక్తి ఏమిటి అంటే యుక్తి చూపెడుతున్నాడు శ్రీరామకృష్ణ వారు అచేతనస్య చేతనాధిష్టానం అంతరేనా ప్రవృత్తి అనుపత్తి ఇది యుక్తి అన్నమాట అచేతనమైనటువంటి ఒక రథం ఉన్నది అది తనంతట తానే స్వతంత్రంగా కదులుతుందా బాబా కదలదు కదా అది చేతనాధిష్ఠితం అయ్యే చేతనం గనక లేకపోతే అది జడమున్నది అదేవిధంగా ఈ దేహము కాని ఇంద్రియాదులు కాని ప్రాణము గాని మరి ఈ పృథివ్యాధి ఆకాశాది పంచభూతాలు గాని ఇవన్నీ జడములు మరి వీటి అన్నిటి కంటే అంతరమై సర్వమునకు ప్రేరకుడయ్యి సర్వ నియంత శాసకుడైనటువంటి వాడు అంతర్యామి ఈశ్వరుడు ఉన్నాడు ఈశ్వరుడు లేకుండా చేతనం లేకుండా ఈ జడమైనటువంటి వాటిలో స్వతంత్ర ప్రవృత్తి జరగదు ఏ విధంగా అంటే జడమైనటువంటి రథము చేతన పురుషును లేకుండా కదలదు అదే విధంగా ఈ దేహాదిక ప్రపంచానికి కూడా ఆధారము అంతర్యామి సర్వ ప్రేరకుడైనటువంటి ఈశ్వరుడు ఉన్నారు అని యుక్తి చేత తెలుసుకోవాలి ఇక శృతి తు ఉదాహృత ఏవా శృతి అయితే అది ఇవ్వబడింది యహ పృథివ్యామ్ తిష్టాన అంటూ ఈ ప్రకారంగా శృతి యుక్తుల చేతనే ఈశ్వరుణ్ణి మనము అనుమానం చేత తెలుసుకోవాలి అంతేగాని ఇంకా ప్రత్యక్షంగా తెలియబడాలి అని అంటే మాత్రం తెలియబడదు ఎస్య సర్వాణి భూతాని శరీరం ఇది అసె అర్థమాహా అయితే శృతిలో మూడు ఏడు పదిహేనులో పదిహేను పదహారు ఇట్లా వరకు మంత్రాలు ఉన్నాయి అక్కడ అట్లా మొత్తం అంతర్యామి బ్రాహ్మణం కూడా సర్వణి అంతా అయినటువంటి అంతర్యామి చేయడం జరిగింది అయితే అక్కడ ఉన్నటువంటి మంత్రం ఎస్య సర్వాణి భూతాని శరీరం అని ఏదైతే చెప్పబడిందో దాని యొక్క అర్థాన్ని చెప్తూ ఉన్నాడు దృష్టాంత సహితంగా శ్లోకము నూట అరవై ఎనిమిది పట రూపేణ సంస్థానాత్ పటస్తూర్వ పురుయథ సర్వ రూపేణ సంస్థానాత్ సర్వమస్య వుస్తథ పట రూపేణ సంస్థానాత్ తంతో పట వుహు యథ ఈ విధంగా తంతువులు పట రూపము చేత నిష్పన్నమైనవి కార్యరూపం చేత నిష్పన్నమైన తంతువులు అందుకని తంతువుల యొక్క శరీరం ఏమిటి అని అంటే పటము తే విధంగా సర్వరూపం చేత పరిణితం సర్వరూపం చేత అయినటువంటి వాడు పరమాత్మనే కదా తత్సృష్టి వాడిని ప్రవేశిన ప్రకారంగా సర్వమును సృష్టించి సర్వరూపం తానే అయ్యి సర్వం నందు తానే మనకు పోతన మతలు కూడా భాగవతంలో చెప్పారు కదా ఎవ్వని చే జగం ఎవ్వని అందుడు ఎందు పరమేశ్వరుడు ఎవ్వాడు సర్వం తానే అయిన వాడు ఎవ్వాడు విధంగా గజేంద్ర మోక్షంలో చెప్పాడు కదా సర్వము ఏది కాదు తాను కానిది ఒక అణువు కూడా పరమాత్మను విడిచి లేదు అనువు కూడా పరమాత్మ ఉన్నాడు సర్వాంతర్యామి తానే ఉన్నాడు ఏ విధంగా తంతువులు పటరూపకంగా పరిణితమైన ద్వారా తంతువులకు తను ఆ వస్త్రమే ఆ తంతువులకు వస్త్రమే శరీరము అట్లా సర్వ రూపంలో పరిణితమైనటువంటి సర్వేశ్వరునికి ఈ సర్వమే శరీరం ఈ పిండ బ్రహ్మాండాలన్నీ అతని శరీరం విశ్వరూప దర్శనంలో ఏం జరుచుకుంటాం సమస్తమ అతని యొక్క శరీరం వైశ్వనరుడు అని ఏ విధంగా సర్వమునకు ఉపాదానమైనందువల్ల సర్వ రూపుడు తానే అయినందువలన సర్వము ఆ పరమాత్మకు శరీరము అని తెలుసుకోవాలి పట రూపేణ అవస్థిత తంతో పటం శరీరం యథ ఏవం సర్వ రూపేణ సర్వం శరీరం ఇత్యర్థ పట రూపంలో అవస్థితమైనటువంటి తంతువులకు పటం ఏ విధంగా శరీరము వస్త్రము ఏ విధంగా శరీరము అదే విధంగా సర్వరూపంలో అవస్థితమైనటువంటి పరమాత్మకు సర్వమే శరీరము ఈ దేహాదిక పిండ బ్రహ్మాండ సంపూర్ణ జగత్ అంతా అతని యొక్క శరీరము ఇహ సర్వాణి భూతాన్ యమయతి ఇది వాక్యశ తాత్పర్యం సృష్టాంత మహా శ్లోకద్వేన ఇప్పుడు రెండు శ్లోకాల ద్వారా అంతర్యామి బ్రహ్మణంలో సామూహికంగా సర్వనామ శబ్దం చేత ఏదైతే మంత్రం చెప్పబడిందో ఏమని య సర్వేసు అంతర యహ సర్వాణి భూతాని నా విధు ఎర్వాణి భూతాని శరీరం యహ సర్వాణి భూతాన్ని అంతరో యమయతి ఏషతే ఆత్మ అంతర్యామి అమృత అనేటువంటి మంత్రానికి రెండు శ్లోకాల ద్వారా అర్థం చెప్తూ ఉన్నాడు ఎక్కడైతే రెండు శ్లోకాలలో అర్థము నిష్పన్నమవుతుందో ఆ రెండు శ్లోకాలకు యుగ్మకము అంటారు దాభ్యాం యుగ్మకం ప్రోక్తం త్రిపురేశ్వరి విశేషకం కళాపకం చతుర్భిర్థం కులకం స్మృతం అని చంద్రశాస్త్రం చెప్తుంది రెండు శ్లోకాలలో అర్థ పూర్ణత అయినట్లయితే వాటికి ఆ రెండు శ్లోకాలకు యుగుమకము అంటారు మూడు శ్లోకాలలో అర్థము పూర్తి అయ్యేట్లాగా ఉంటే దానికి విశేషకం అంటారు నాలుగు శ్లోకాల ద్వారా చెప్పదరుచుకున్నటువంటి అర్థము పూర్తి అయ్యేట్లాగా ఉంటే దానికి కలాపకం అంటారు ఇక నాలుగు కంటే అధిక శ్లోకాలు కనుక ఖర్చు చేయబడినట్లయితే ఆ శ్లోకాల సమూహానికి కులకం అంటారు తదు అర్థం కులకం స్మృతం అదేవిధంగా ఇక్కడ రెండు శ్లోకాల్లో అంతర్యామి సర్వేశు భూతేశూ చేస్తాననేటువంటి మంత్రం యొక్క అర్థాన్ని చెప్తూ ఉన్నాడు దుగ్మకం ద్వారా రెండు శ్లోకాలు ఒకేసారి చదువుకోండి నూట అరవై తొమ్మిది నూట డెబ్బై తో సంకోచ విస్తారలనాథు యత అవశ్యమేవతి స్వాతంత్రం సంకోచ విస్తారా ఏ విధంగా తంతువులను సంకోచపరిచినట్లయితే అంటే తంతువులను ఒక దగ్గర ముడిచినట్లయితే లేదా తంతువులను విస్తరింపజేసినట్లయితే తంతువులను విచ్చినట్లయితే చాచినట్లయితే పటం కూడా ముడుచుకుంటుంది దాచుకుంటుంది వస్త్రము తంతువులతో నిర్మాణం అయింది కదా ఆ తంతువులను మనం ఒక ముద్దలాగా చేసినట్లయితే వస్త్రం కూడా ముద్దలాగా అవుతుంది ఆ తంతువులను విస్తరింపజేసినట్లయితే వస్త్రం కూడా విస్తరింపబడుతుంది కానీ పటమునకు స్వతంత్రంగా విస్తరింపబడుట సంకోచింపబడుట అనేటువంటి వ్యాపారం లేదు అంటే పటమునకు తంతువులను విడిచి స్వతంత్ర అస్తిత్వం లేదు స్వతంత్ర ప్రవృత్తి లేదు అంటే ఉపాదానమైనటువంటి తంతువుల అధీనమయ్యే ఉంటున్నాయి అంటే కార్యము కారణాధీనం ఉంటుంది అని ఒక సామాన్య నియమం ఏర్పడింది కార్యం ఎప్పుడు కూడా కారణాధీనమై ఉంటుంది ఏ విధంగా అంటే పటదృష్టాంతం వస్త్రము తంతువుల అధీనంలో వస్త్రం ఉంటుంది తంతువులను ముడిచినట్లయితే వస్త్రం ముడవబడుతుంది తంతువులను విస్తరింపజేసినట్లయితే వస్త్రం విస్తరింపబడుతుంది ఈ విధంగా తంతువుల యొక్క సంకోచ విస్తార అధీనములో పటం యొక్క సంకోచ విస్తారాలు ఉన్నాయి అంటే కార్యము కారణాధీనమై ఉంటుంది అని నూట అరవై శ్లోకంలో చెప్పి ఆ వస్త్రమనేటువంటి కార్యమునకు కారణమైనటువంటి తంతువులకంటే పృథక్ లేదు పృథక్ లేదు స్వతంత్రత లేదు మనాగన్నాడు ఏ కూడా స్వతంత్రత లేదు వస్త్రమునకు తంతువులను విడిచి తంతువుల అధీనంలోనే వస్త్రం ఉంటుంది తే విధంగా అంటూ నూట డెబ్బై శ్లోకంలో చెప్పినాడు అయం అంతర్యామియా వాసన యథ విక్రియతే ఈ అంతర్యామి అయినటువంటి ఈశ్వరుడు ఎక్కడ యత్ర అంటే ఏ శరీరంలో ఎయా వాసనయా ఏ వాసన చేత ఏ విధంగా వికారాన్ని పొందుతాడో పరిణామాన్ని పొందుతాడో అక్కడ ఆ వస్తువు లేదా ఆ అవయవము లేదా ఆ శరీరము దాని వలన వికారాన్ని పొందుతుంది పరిణామాన్ని పొందుతుంది ప్రవృత్తం అవుతుంది ఉదాహరణకు మన శరీరంలో చెయ్యి ఉన్నది ఆ చెవిలో ఉన్నటువంటి ఈశ్వరుడు ఏ విధంగా ప్రేరణ చేస్తే ఆ విధంగానే చెయ్యి వ్యాపారం చేస్తుంది ప్రవృత్తి అవుతుంది గనుక యమను నియమనం చేయకపోతే అది జడము అది ఏ ఏ విధంగా పనిచేయదు ఏ విధంగా పారాలైసిస్ వచ్చినటువంటి వానికి చేతనము దాని నుంచి నిష్క్రమించండి అంటే ఆ చేతికి అధిష్టానమైనటువంటి ఇంద్రుడు నిష్క్రమించాడు అధిష్టాన దేవత లేడు చేతనం లేదు అందువల్ల చేతులు ఏం పనిచేయవు ప్రతి అవయవంలో ప్రతి శరీరంలో ప్రతి వస్తువులో చెట్టు పుట్ట గట్టు అన్నిటిలో ఉండి ఆ చేతనము వాటిని ప్రేరేపిస్తుంది ఏ విధంగా ప్రేరేపిస్తే ఏ విధంగా నియమనం చేస్తే ఏ విధంగా విక్రియ రూప పరిణామాన్ని పొందితే ఆయా వస్తువులు ఆ విధంగా పరిణామాన్ని పొందుతుంటాయి ఏ విధంగా పూర్వకాలంలో తోలు బొమ్మలు చక్క బొమ్మలు ఇవి ఆడిస్తూ ఉండేవారు తెర వెనుక నుండి తెర ముందు ప్రజ నుంచి తితక్కలాడించుచున్నాడయా ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా కన్నులకు కనిపించకున్నాడయ ఈ దారుణి చక్ర మరుచు ఎల్ల వేల తిప్పుచున్నాడయ లక్షలాదిగా నక్షత్రముల నెల నెల రాల్చకమింట నిలిపేడయా అంతర్యామి ఆ ఈశ్వరుని యొక్క శాసనం ఏ విధంగా ఉంది చూడండి అతడు కనపడడం మనకు కానీ సర్వమును నియమనం చేస్తున్నాడు బృదానికి కూడా ఇప్పుడు నూట డెబ్బై శ్లోకంలో మనకు భగవద్గీత ప్రమాణం ఇస్తున్నాడు కనిపడడం కానీ సర్వమును నియమనం చేస్తూ ఉన్నాడు భయాస్తపతి సూర్య భయాద్ ఇంద్రశ్చ వాయుష్ట మృత్యుర్ధావతి పంచమహ అని అంటూ ఉపనిషత్తులు కూడా చెప్తున్నాయి అందుకని అతని యొక్క శాసనంలోనే అతని యొక్క భయం వల్లనే అందరు కూడా వాళ్ళ క్రియలు వాళ్ళ వల్ల వ్యాపారాలు చేస్తూ ఉన్నారు అతడు ఎట్లా చేస్తే ఎట్లా ఆడిస్తే అట్లా ఆ చెక్క బొమ్మలను ఆడించేవాడు తెర వెనుక ఉండి వాడు ఎట్లా ఆడిస్తే ఆ చెక్క ఆ చెయ్యిని కదిలిస్తే చెయ్యి కదులుతుంది కాలుని కదిలిస్తే కాలు కదులుతుంది మెడను కదిలిస్తే మెడ కదులుతుంది ఆయన కదిలిచించే వీటికి స్వతంత్ర సత్తా లేదు ఈ విధంగా అంతర్యామే సర్వ నియామకుడు అనడానికి శృతి యుక్తులు మనకు ప్రమాణములుగా ఉన్నాయి మరి ఏమైనా అనుభవం కూడా ఉన్నది ఈ జడమైన శరీరము స్వతంత్రంగా ఏమైనా చేయగలదా బాబా ఇందులో చేతనమే కనుక లేకపోతే ఇది శవం అంతే కదా జడమైనటువంటి రథాదులు చేతనమైన పురుషులు లేకుండా ఏ విధంగా కదలలేవో అట్లే చేతనం లేకుండా ఈ శరీరం కూడా కదలలేదు చేతనం లేకుండా ఏ అణువు మాత్రం కూడా కదలదు డెబ్బై అంకం చూడండి తంతు సంకోచాదిన పట సంకోచాది యథా తంతువులను సంకోచం చేసినట్లయితే పటము సంకోచింపబడుతుంది పటం అంటే వస్త్రం ఆ వస్త్రం సంకోచింపబడుతుంది తంతువులను విస్తరింపజేసినట్లయితే వస్త్రము విస్తరింపబడుతుంది అంటే ఆ వస్త్రమునకు తంతువుల కంటే స్వతంత్ర సత్తా లేదు ఏం అదే ప్రకారంగా పృథివ్యాధిషు ఉపాదానత్వ స్థిత అంతర్యామి యసనయా యథా ఘటికాది కార్యరూపేణ విక్రియతే తార్యజాతం అవశ్యం కారణాదీనా భవతి ఇది భావ అదేవిధంగా పృథ్వధులన్నిటికీ ఉపాధన రూపంలో ఉండే అంతర్యామైన ఈశ్వరుడు ఏ ఏ వాసనల చేత ఏ ఘటాది ఆకారంగా పరిణాతి చెందిండో వికారాన్ని పొందిండో తారంగా కార్యజాతం అవుతుంది మరియు ఆ అంతర్యామైనటువంటి ఈశ్వరుని యొక్క ప్రేరణ చేతనే ఈ కార్యజాతం అంతా విక్రియత అంటే వికారాన్ని పొందుతుంది ప్రవృత్తి అవుతుంది వ్యాపారాలు చేస్తుంది ఏం అంతర్యామి ప్రతిపాదికము శృతి ఉపన్య స్మృతిమీ ఉపన్యతి ఈ విధంగా సకలమును నియమనం చేసేటువంటి అంతర్యామి ఈశ్వరుడు ఉన్నాడు అని అంటూ మనకు బృహదారాణిక శృతి ప్రమాణాన్ని విస్తారంగా సర్వాంతర్యామి ఈశ్వరుడు సర్వ నియామకుడు అతడు మనకు కానీ కార్యానుమయం అంటే ఈ కార్యాన్ని బట్టి మనము అనుమానం చేయాలి యుక్తుల చేతనే మనము నిర్ణయం తీసుకోవాలి అంతర్యామి అయినటువంటి సూక్ష్మాతి సూక్ష్మైనటువంటి సర్వ ప్రేరకుడైనటువంటి ఈశ్వరుడు ఉన్నాడు అనటలో శృతియుక్తులను ఆశ్రయించాలి అని ఇంత దాక ఆధారంగా చేసుకుని విస్తారంగా అంతర్యామి యొక్క స్వరూపాన్ని నిరూపణ చేసి ఇప్పుడు స్మృతిని కూడా మనకు ఉదరిస్తున్నాడు స్మృతి ఏది భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయము ముప్పై ఆరో శ్లోకం ఈశ్వరం అర్జున తిష్టతి బ్రామయ్యూ యంత్రూఢాన్ని మాయయా అర్జునునికి శ్రీకృష్ణుడు ఉపదేశం చేస్తు హే అర్జున ఈశ్వర యంతారుూఢాని సర్వూత మాయయా బ్రామయన్ సర్వూతృతి ఈశ్వరుడు ఈ శరీరాలు అనేటువంటి యంత్రములను అధిరోహించి ఆరుడు యంత్రారూఢాహ అన్నాడు కదా యంత్రములను అధిరోహించి తన యొక్క మాయ చేత సకల భూతములను భ్రామయన్ అంటే శుభకర్మలయందు నిషిద్ధ ప్రేరణ చేస్తూ ప్రవృత్తం చేస్తూ సంసార చక్రంలో తిప్పుతూ సర్వభూతాల యొక్క హృదయంలోనే ఉన్నాడు ఒక మషిన్ లేదా ఒక ఫ్యాన్ అనుకోండి ఒక మోటార్ అనుకోండి ఆ మోటార్ పనిచేయాలంటే దాన్ని నియమనం చేసేటువంటి దాన్ని ప్రేరణ చేసేటువంటి దాని నడిపించేటువంటి ఎలక్ట్రిసిటీ విద్యుత్తున్నదో దాని లోన ఉండే కదా దాన్ని ప్రేరణ చేస్తుంది తిప్పుతుంది అట్లా సకల జీవుల యొక్క హృదయంలోనే ఉండే సకలమును నియమనం చేస్తున్నాడు ప్రేరణ చేస్తున్నాడు తైతక్కలాడిస్తున్నాడు ఈశ్వరుని యొక్క ప్రేరణ వల్లనే సకల జీవులు వాళ్ళ వల్ల వ్యాపారాలు చేస్తున్నాడు నిశుభ కర్మలు గాని అశుభ కర్మలు గాని చేస్తున్నారు అశుభ కూడా ఈశ్వర ప్రేరణ చేతనైనా మరి ఈశ్వరుని ప్రేరణ లేకపోతే ఏమవుతుంది సూర్యుని యొక్క వెలుదురులోనే కదా జీవులు కొందరు పుణ్యకర్మాలు చేస్తున్నారు కొందరు పాప కర్మాలు చేస్తున్నారు సూర్యుని యొక్క వెలుతురులోనే చేస్తున్నారు అదే విధంగా సర్వసాధారణము సూర్యుడు అందరికీ వెలుతురుని ఇస్తాడు పాపాత్మునికి వెలుతురుని ఇస్తాడు పుణ్యాత్మునికి కూడా వెలుతురుని ఇస్తాడు సర్వసాధారణం కానీ ఈ పుణ్య పాపాలతో అతనికి ఏం సంబంధం లేదు పుణ్య పాపాలు చేయడానికి ప్రేరకుడు ఉన్నాడు కానీ పుణ్య పాపాలతో సంబంధం లేదు నువ్వు పాపం చెయ్య అని చెప్పాడా నువ్వు పుణ్యం చెయ్యం అని చెప్పండా చేయడానికి శక్తిని ఇచ్చాడు ఆ శక్తిని దురుపయోగం చేసుకుంటే అది సూర్యుని దోషమ్మా చెప్పు అట్లా ఈశ్వరుడు కూడా పాపాత్మునికి పుణ్యాత్మునికి అందరికీ శరీరంలో ఉన్నవాడు వాడే కదా అందరినీ ప్రేరేపించేవాడు వాడే కానీ ఆ చైతన్య శక్తిని ఉపయోగం చేసుకునే తీరు వేరుగా ఉంది పాపాత్ముడు అయితే వాని అంతఃకరణంలో ఉన్నటువంటి దుష్ట సంస్కారాన్ని అనుసరించి పాప కార్యాలు చేస్తాడు పుణ్యాత్ముడు అయితే వాళ్ళ అంతఃకరణంలో ఉన్నటువంటి పుణ్య సంస్కారాల చేత శుభ సంస్కారాల చేత శుభకార్యాలు చేస్తాడు పుణ్య పాపాలు చేయుటో నిమిత్తము ఉన్నాడంతే కానీ పుణ్యపాపాలు చేయడానికి ఉపాదానం అంతఃకరణం సరే పుణ్యమే చేయని పాపమే చేయని ఏమన్నా చేసుకుంటారు శక్తిని మాత్రం ఇస్తా సత్తాస్ఫూర్తిని మాత్రం ఇస్తా సర్వసాధారణంగా సకల జీవులను ప్రేరణ చేస్తూ ఉన్నాడు ఎక్కడ ఉండి హృదయ దేశంలో ఉండి అని భగవద్గీత శ్లోకార్థం డెబ్బై అంకం సర్వభూతానాం ఇది పదశ అర్థమాహా సకల భూతాలు ఈశ్వర సర్వభూతానాం అందులో ఆ శ్లోకంలో ఉన్నటువంటి సర్వభూతానా హృద్ధము హృదయ దేశము అంటే ఏమిటి మరి భ్రామయ అనే శబ్దానికి అర్థం ఏమిటి మరి యంత్రం అంటే ఏమిటి ఆరూఢం అంటే ఏంటి మాయ యొక్క స్వరూపం ఒక్కొక్క శబ్దాన్ని నిరూపణ చేస్తాడు అనేక శ్లోకాల ద్వారా సరే సర్వభూతాన్ని అంటే ఏమిటి విజ్ఞానమయా ఈ విజ్ఞానమయలు అంటే జీవులు ఈ జీవులే సర్వభూతాలు జీవులు అంటే కేవలం చైతన్య జీవులే కాదు తావరమైనటువంటి జీవులను కూడా తీసుకోవాలి ఇవన్నీ కూడా వాటి వాటి వ్యాపారాలు చేస్తున్నాయి ఎవరి యొక్క నియమనం లోపల ఎవరి యొక్క నియమనం లోపల ఈశ్వరుని యొక్క నియమనం లోపల ఈశ్వరుని శక్తి తీసుకునే వాళ్ళు వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు సర్వభూతానం అంటే విజ్ఞానమయా వాళ్ళు ఎక్కడ ఉన్నారు హృదయస్థిత అంటూ హృదయంలో ఉన్నారు అనంటూ చెప్తున్నాడు సరే దేవు నూట డెబ్బై రెండో శ్లోకం చూడండి సర్వభూతాన్ని విజ్ఞాన మయాస్తే హృదయ స్థిత భూతేష తియతేఖలు ఈ సర్కల భూతాలు ఏవైతే ఉన్నాయో అంటే సర్వభూ ఈశ్వర సర్వభూతానం అనేటువంటి శ్లోకంలో ఉన్నటువంటి సర్వభూతాల శబ్దం చేత విజ్ఞానమయా అంటే జీవులు తెలుసుకోవాలి వాళ్ళు ఎక్కడ ఉన్నారయ్యా వీళ్ళంతా హృదయస్థిత హృదయంలో ఉన్నారు ఎందుకు హృదయంలోనే ఎందుకు ఉన్నారు అని అంటే అంతర్యామైనటువంటి ఈశ్వరుడు విజ్ఞానమయాకారము చేత పరిణతి చెందినాడు చెంది హృదయము లో ప్రవేశించినాడు అతడు హృదయంలో ఉన్నాడు ఆ హృదయం కూడా తానే కదా ఎందుకు సర్వం తానే అయినప్పుడు హృదయము తానే విజ్ఞానమయ జీవులు తానే సకల వ్యాపారాలు తానే అంతే అందుకని హృదయంలో ఉంటారు అంటూ టీకా ద్వారా చెప్తున్నాడు ఎనభై అంకము తేచ హృదయపుండరీకే స్థిత విజ్ఞానమయలు హృదయపుండరీకంలో ఉంటారు నన్ను తేషం కుత హృదయవస్థానం ఎత్తి విజ్ఞానమయ జీవులు హృదయంలోనే ఉంటారు అని ఎలా చెప్పగలుగుతున్నారు మీరు అంటే హృదయంతర్యామిన విజ్ఞానమయ కోశాకారేణ పరిణామాదితాహ హృదయం అంతర్యామే విజ్ఞానమయ ఆకారంగా అయ్యి పరిణతి పొంది ఆ విజ్ఞానమయ ఆకారమైనటువంటి ఆ విజ్ఞానమయ రూప జీవులందరికీ కూడా హృదయము అవస్థా హృదయమే స్థానముగా ఏర్పరిచి హృదయ రూపంలో కూడా తానే జీవులకు ఆధారమైనాడు అందుకని హృదయంలో ఎందుకంటే ఒక స్థానం అంటూ ఉండాలి కదా ఎవరో దేశంలో రాజు ఉంటాడు ఆ రాజు దేశమంతా సర్వత్ర వ్యాపించి ఉండడు కదా తనకు ఒక స్థానం అంటూ ఉండాలి ఆ స్థానంలో ఉండి తన యొక్క శాసనాన్ని దేశమంతా ప్రచలితం చేస్తాడు కానీ దేశమంతా తానే స్వయంగా వెళ్లి సకల ప్రజలను నియమనం చేయలేడు కదా ఒక చోట ఉండాలి అట్లా ఈశ్వరుడు ఒక హృదయమనే స్థానాన్ని ఏర్పరచుకున్నాడు అంటే హృదయం ఉంటాడు అని తాత్పర్యం కాదు సమస్తంలో ఉంటాడు కానీ విశేషంగా ఒక స్థానం అంటూ హృదయాకారంగా తానే అయినాడు విజ్ఞానమయాకారంగా తానే అయినాడు తస్సృష్టవా తదేవాను ప్రావిశ్యత్ ఇదంతా నిర్మాణం చేసి ఏ విధంగా వివర్తోపాదన రూపంలో సర్వము తానే అయ్యి జీవ రూపంలో కూడా తానే పరమాత్మ అద్వయ ఆనంద స్వయమేవ జగద్భూత్వా ప్రావిశ్య జీవ రూపత అని చెప్పిన ప్రకారంగా జగద్పకంగా తానే అయ్యండు జీవరూపకంగా తానే అయ్యండు అందుకని ఒక స్థానం అంటూ ఉండాలి అని హృదయ దేశాన్ని ఏర్పరిచి ఆ హృదయ పుండరీకంలో ఈ పరమాత్మ ఉన్నాడు తత్సృష్వా తదేవాన్ని ప్రావిశత్ అని చెప్పిన ప్రకారంగా అందుకని హృదయ స్థానము విశేషముగా చెప్పబడింది పరమాత్మ ఎక్కడ ఉంటాడు అని అంటే హృదయ అర్జున అని భగవంతుడు చెప్పినాడు తదు ఉపాదాన భూతే సహా సకల జీవులకు ఉపాదాన రూపమైనటువంటి ఈశ్వరుడు తత్రు విక్రియతే ఆ హృదయ స్థానంలోనే సకల వ్యాపారాలు చేస్తాడు అక్కడ ఉండే మనల్ని అని ఈ విధంగా నూట శ్లోకాల పర్యంతా తెలుసుకున్నాము హరి ఓం తచ్చనా సహనో సహ వీర్యం తేజస్వి నావీ తమస్ విఘ్షావహ శాంతి శాంతి శాంత